పరిశుద్ర ప్రేమల దేవ రూపాలండి దేవాడుతుంది కృతజ్ఞత ఆసుపత్రి కళ్యాణ్ రశుద్ర గు సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకు వందలాడు ప్రభావ దేవాని యొక్క కృపలో ప్రభావ మా అందరినీ భద్రపరుచుకున్నందుకు నీకు వందలాడుతండి దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందలాడు ఈ యొక్క సమయంలో ప్రభా మరి ప్రేయర్ జరుగుతుండగా ప్రభావ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి దేవా ప్రభా నువ్వు సెలబీసిన ప్రభావ ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటానని సమయూషణ దేవుడు ప్రభా ఎస్ఏ మరి మీరు మా మధ్యలో ఉండాలి ప్రభావ నీ యొక్క ప్రజెన్స్ అందరి మీద ఆవరించలే కృప నీ యొక్క ఆత్మచిత దేవ మాతో ఆ విధంగా మాట్లాడమని ప్రార్థిస్తుంటండి దేవాయసీ ప్రభా దీని దినేమ ప్రభా నీలో మేము ఎదిగింపబడాల మేము నడవల ప్రభా మాలో నచ్చి ఇక్కడికి నశింప చేయమని ప్రార్థిస్తున్నట్టు దేవాయసీ ప్రభావ ప్రతి దిగు ప్రభా నీ చిత్తాన్ని మేము మనసర్ంచి నడుచుకునే వారి లాగా కైరాట సాయపడమని ఈ యొక్క చీర్ డిసీస్ లో మేము సరిగ్గా నడుచుకునేటకు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం వేసయ్యా నీకే వందనాల తల్లి దేవచ్చు ప్రభా మరి దిన దినము ప్రభా మరి ప్రతి వారికి అందించే వారిలాగా ఉండాలి అంటే ప్రభావ మా క్రియలను సరిగ్గా చేసుకోవాలి ప్రభా నీ వాక్యం చెత్తనే కాబట్టి ప్రభా మరి నీ యొక్క వాక్యం చెత్త ప్రభావ మేము ముద్దిగా మరి ఎవ్రీథింగ్ లో కూడా ప్రభావ మేము కరెక్ట్ గా జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం వేసయ్యా దేవాయత్తు ప్రభ ఇంకా ఎంతమంది అవుతున్నారో ప్రభా వారిన అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి రాని లేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి సేయ దేవా ఇంకా ఎంతమంది రాలేదు ప్రభా వారిన అందరినీ సన్నిధికి నడిపించండి దేవాయచ ప్రభావ ప్రతి వాళ్ళు కూడా ప్రభా సమయం తీసుకోవాలి ప్రాధలో గడిపుటకు సాయప్రభమని ప్రార్థిస్తుంది సేయ దేవాయ ప్రభా మీరు మీరు మాతోనే నడిపించండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడే ప్రభా ద్వారా మీరు మహిమ పొందండి ఆది అంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని ను స్ పాడుచు సియోను చేరదం సన్నను చూస్తు పాడుచు సియోను చేరదం ఓ సన్నో సన్నా ఓ సన్నా సన్నా సన్ను సన్నా ఓ సన్న సన్నా ఓ సన్నా సన్నా ఓ సన్న ఓ సన్నా ఓ సన్నను చోస్తుతి పాడుచు తియోను కురుదమ్ ఓ సన్నను చూస్తు పాడుకు చేరుదం ఈ లోకయాత్రలో బాటసారులం బాట ఈ జీవన కడలిలో పరదేశులం ఈ లోక యాత్రలో బాట ఈ జీవన కడలిలో పరదేశులం జనబింగురం క్షయ జీవితం అక్షయ మనకు శాశ్వతం ంగురీవితం అక్షయనగరం మనకు శాశ్వతం సన్న వుసన్నోసన్నుసన్నా హుసన్న హుసన్నా సుసన్నా హోసన్నాసన్నాసన్నా సన్నను చూస్తు చేరుదం ఓ సన్నను చూస్తుతి పాడుచు చీయోనుకు చేరుదం మన్నైన ఈ దేహం మహిమ రూపమై తవల వస్త్రములు ధరించెదం మన్నైన ఈ దేహం మహిమ రూపమై తవల వర్ణ వస్త్రములు ధరించెదం నాతుడేసుకూ నవవద్లం నీతి పాళనలో యువరానులం నాతుడేసుూ నవవద్ధులం నీతిపాలనలో యువరానుల ఉసన్ను సన్నా సుసన్నా స ఉ సన్నా ఓ సన్న వో సన్న వన్నా సన్న వన్నా ఓ సన్నను చూస్తుతి పాడుచు త్రీయో కు చేరుదం ఓ సన్నను చూస్తు పాడుచు తియోను కు చేరుదం ఓ శుభ్ర ప్రేమల దేవ కృపణ తడ్డి దేవాయసానికి లెక్కలేని బంధ ప్రభావ దేవాయసు ప్రభా మరి వాక్యం చేత ప్రభావ మీరు మాతో మాట్లాడండి మాకు జీవన ప్రేయండి ప్రభు మరి నీ యొక్క వాక్యం తెలుసుకునే ప్రభా దాన్ని ప్రకటన మేము నడుచుకునేటకు సహాయపడమని ప్రార్థం మీ సయ్యా మేము వెలిగింపబడాలి అనేకులను వెలిగించాలంటే ప్రభా మా క్రియలు సరిదిద్దుకునేలాగా ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థ్యం తండ్రి దిన దినము ప్రభా నీళ్ళ మేము మెదికింపబడాలా కాబట్టి ప్రభా మేము సర్వంగా కవచం ధరించుకోవాలా ప్రభా అగ్నం మేము తయారయటకు సహాయపడమని ప్రార్థ్యం మీ అయ్యా మరి నాకున్న సొంత తలంపులు కదిరించి కొట్టివేసి ప్రభా నీ యొక్క తలంపుల చేత మాకు నడిపింపు దయచేంతండి దేవా యేసు ప్రభ మా నోటిని తాకెందుకు స్పష్టపరిచి ఈ యొక్క జీవమైన వాకు ప్రభ మా నోట్లను నింపుమని ప్రార్థిస్తాం సదే రీతిగా ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆన్లైన్ ఆల్మోస్ట్ ఈ వాక్యం అందరికీ ఆది అందు వాక్యం ఉండను దేవుని యోగ్య ఉండని మరి దేవుడే వాక్యమై ఉండను అని ఈ వాక్యం ఆల్మోస్ట్ మనకందరికీ తెలుసాం అయితే ఆది అందు వాక్యం ఉండను ఫస్ట్ జనరేషన్ అని తెలియజేయబడుతుంది వాక్యంలో మరి ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది అర్త్ సో ఆది నుంచి ద స్టార్టింగ్ నుంచి ది ఎండ్ వరకు ఆది ప్లస్ అంతము లాస్ట్ అంటారు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే దేవుని యొక్క వాక్యమే ఉంది అని మరి ఈ వాక్యంలో ఆది అందు వాక్యం ఉంది మరి ఆ వాక్యంలో ఆ దేవుని యొక్క నోటి మాట ద్వారా ఎవ్రీథింగ్ సృష్టింపబడ్డాయి అని తెలియజేయబడుతుంది ఆయన నోటి ద్వారానే ప్రతిదీ క్రియేషన్ అయింది కదా అంటే దానికంటే ముందు ఆది నుంచి అంతము వరకు ఇవన్నీ క్రియేషన్ అయింది అనంటే ఒక పర్సన్ ఉన్నారని తెలియజేయబడుతుంది ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టే ఆది అనేది స్టార్ట్ అవుతుంది ఆది అందు జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ ద బిగినింగ్ అని తెలియజేయబడుతుంది సో చాలా మంది ఆది నుంచి అంతము వరకు దేవుడు ఉన్నాడు దేవుడు లోకము ప్రతి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు ఇప్పుడు మనం చూసుకుంటే మనము దేవుడు నిజమైన దేవుడు ఏసుప్రభ సృష్టికర్త అని మనం నమ్ముతాం ఎందుకంటే మనకు తెలుసు జీవం దేవుడు ఏసుప్రభ అని తెలియని ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళ దేవతలనే కానీ వాళ్ళ రిలీజియన్స్ కి సంబంధించిన దేవతని కానీ వాళ్ళు పూజించుకుంటారు వాళ్ళు ఆ విధంగా ఆధారపడి వెళ్ళిపోతారు కానీ మనము నిజమైన దేవుని నమ్మిన వారం కాబట్టి ఆది నుంచి అంతం వరకు ఉంది హెవెన్ అనేది ఉంది హెల్ అనేది ఉంది అని తెలియజేయబడుతుంది కదా ఆ ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్ అన్నప్పుడు ఇవి రెండు ఉన్నాయి ఈ రెండిట్లో దేవుడు ప్రతిదీ క్రియేట్ చేసే ముందు తెలియజేయబడుతుంది ఏమని అంటే ఒక పర్సన్ ఉన్నాడు పర్సన్ ఉన్నాడు కాబట్టి ఆ హేమన్ ఉంది అని తెలియజేయబడుతుంది అంటే ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఎవరు అంటే ఏసు ప్రభు ఆయననే జీవం గల దేవుడు ఆయననే సమస్తము అని తెలియజేయబడుతుంది సో ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే వాక్యం ఉండను వాక్యం దేవుడి యొద్ధ ఉండను మరి దేవుడే వాక్యమై ఉండను ఆ ఆయన ఆది అందు దేవుని యోధం సమస్తము ఆయన మూలంగానే కలిగిన సో సమస్తము ఆయన నోటి ద్వారానే చేయబడ్డది అంటే ఏజు ప్రభు ఒక వాక్యము ఆయన జీవం ఉంది ఆయన ఎవ్రీథింగ్ ఉంది అని తెలియజేయబడుతుంది ఒక పర్సన్ అంటే ఆ పర్సన్ ఏజు ప్రభు అని మనం ప్రకటింపచాల కదా వాళ్ళు వాళ్ళు నచ్చినాయి వాళ్ళు అనుకుంటారు అందులో కానీ దేవుడు ఏమంటుందంటే దానికంటే సృష్టికి ముందు నేనున్నా అని తెలియజేస్తున్నాడు అనమాట దేవుడు అందుకే ఆది అందు వాక్యం ఉంది అందుకే ఆయన నోటి నుంచి ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నాడో యేసు ప్రభు కలుగును కాక అన్నప్పుడు అవన్నీ ఆ హెవెన్ ఏకని కానీ ఎర్త్ ఏకని స్టార్సే ఏకని మూన్సే కానీ ఆ ఎవ్రీథింగ్ ఆయన నోటి నుంచి చేయబడ్డది అని తెలియ చే ఆ మళ్ళీ ఇక్కడ ఏమంటుడు సమస్తము ఆయన మూలంగానే కలిగను కలిగిన ఏదియో ఆయన లేకుండా కలగలేదు సో ఇక్కడ తెలియజేయబడుతుంది ఏంటంటే ఆది నుంచి ప్రతిది క్రియేషన్ అయింది ఆయన సమస్తము ఆయన మూలంగానే కలిగింది ఆయనే లేకపోతే ఈ లోకం ఉండకపోతుంది ఆయన లేకపోతే అసలు హెవెన్ ఉండకపోయేది కాదు అర్త్ ఉండేది కాదు ఏది ఉండేదే కాదు కాబట్టి ఈ వాక్యం ఏమని చెప్తుందంటే సమస్తము ఆయన మూలంగానే కలిగింది కాబట్టి మనకొక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఏ సుప్రభు ఆయనని దేవుడు ఆయననే ఎవ్రీథింగ్ అని తెలియజేయబడుతుంది ఆయనే ఉన్నాడు కాబట్టి ఈ ఎవ్రీథింగ్ మనం చూడగలుగుతున్నాము ఎవ్రీథింగ్ మనకు దేవుడు ఆత్మ ఇచ్చుడు శరీరం కూడా ఇచ్చుడు ఎందుకంటే మనం పోషించుకోవడానికి ఆ మనము మన డేసస్ ఎవ్రీడే మన పనులు మనం చేసుకొని మనం జీవించడానికి శరీరం అయితే దేవుడు మరి ఆత్మని కూడా కాపాడడానికి ఆ యొక్క శరీరం ఒక అడ్డా అడ్డు ఉంది మనకి అందుకే ఆయన ఏం చేస్తుందంటే నీలమటి నుంచి నరుని తీసి నరుని క్రియేట్ చేసి నాసిక నంద్రంలో ఆయన జీవాత్మ వచ్చింది అనంటే అతి ఉత్తమమే రాలేదు జీవాత్మ అని చేతుల ద్వారా క్రియేట్ చేసుకున్నాడు మనల్ని సో ఆయన చేతుల ద్వారా మనం క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన జీవం పోయాలనేసి ఆయన జీవం పోతున్నాడు అందుకే సమస్తం మూలంగా కలిగింది ఆయన అనుకున్నాడు కదా సృష్టి అంత క్రియేట్ చేసినాక అని అనుకున్నాడు ఒక పర్సన్ నా క్రియేట్ చేసి వాళ్ళలో జీవం పోస్తే బాగుంటది ఎందుకంటే ఆయన రోజు చూపించుకోవాలా ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉంది పరిశుద్ధుడు ఉన్నాడు అని తెలియచేయడానికి ఒక పర్సన్ ని క్రియేట్ చేసినో ఆ పర్సన్ ఆదాము ఆదము ఎవ రూపంలో క్రియేట్ చేయబడ్డడు దేవుని యొక్క స్వరూపంలోని క్రియేట్ చేయబడ్డదు ఆయనలో దేవుని యొక్క శ్వాస ఆయనలో ఊపిరి ఎప్పుడైతే జీవాత్మ ఆ యొక్క ఆదముకు పోసిందో అప్పుడు మంచితనంగా ఎంత మంచితనం మీద అంటే అంతవరకు దేవుడు ఆదమును అవని ఆ టైంలో క్రియేట్ చేసినాక వాళ్ళిద్దరు ఆ ఉంది ప్రతిదీ దేవుని వాళ్ళు ఎవ్రీడే చూసి దేవునితో సంభాషించే వాళ్ళు దేవునితో మాట్లాడేవాళ్ళు ఎందుకంటే అందులో దేవుని యొక్క జీవాత్మ వాళ్ళలో ఉంది కాబట్టి మాట్లాడగలిగినాడు ఎందుకంటే సమస్తం ఆయన మూలంగా కలిగింది ఆయనే ఈ లోకంలో ఎప్పుడో ఈ లోకం ఎప్పుడైనా పాపంతో ఉంటారు అని దేవుడు ముందే గ్రహించినాడు ఎందుకు దేవుడు ముందే గ్రహించినాడు అంటే ఆయన సర్వసృష్టి కర్త కాబట్టి ఆ ఫ్యూచర్ ఆయనకు తెలుసు యేసుప్రభుకి ఆయనకి జరిగిపోయిన విషయాలు తెలుసు ప్రజెంట్ ఉండే విషయాలు తెలుసు ఫ్యూచర్ కూడా ఆయనకు తెలుసు ఏసు అందుకే యేసు ముందే గ్రహించినాడు ఈ లోచి పలు వచ్చి ఆదం పాపంలో పడేసని దేవుడు ఎప్పుడో గ్రహించినాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నరుని నిర్మించి ఆ నరులో జీవాత్మ పోసి వాళ్ళ ద్వారా ఒక్కొక్కరు ఆత్మ అంటే ఒక్కొక్కరు క్రియేట్ ఒక్కొక్కరు పుట్టినరు వాళ్ళ జనరేషన్ నుంచి జనరేషన్ నుంచి అంత తరము ఇక్కడి వరకు వచ్చింది అనంటే ఆయనే నిరూపించుకుంటున్నాడు యేచుప్రభు జీవం గల దేవుడు ఏసుప్రభే అని ఆయననే పరిశుద్ధం పరిశుద్ధ దేవుడు అని ఆయన అక్కడ నిర్మించుకుంటున్నాడు ఆయననే జీవము ఆయనని సర్వము ఆయననే ఎవ్రీథింగ్ అని ఆయన ఎట్లాంటి ఆదములో ఉంది ఆ యొక్క జీవాత్మద్వాన్ని ఆయన మాట్లాడగలుగుతున్నాడు యేసుప్రభు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంతవరకు దేవుని వాళ్ళు చూడగలిగినారు ఎప్పుడైతే పరలోక రాజ్యంలో దృష్టికి దేవునికి యుద్ధం జరిగిందో దేవుడు ఎప్పుడైతే దాన్ని తరిమి కొట్టేస్తున్న భూమి మీదకి పాడేస్తున్నాడో ఆదం తర్వాతకు వీళ్ళు మహిమ శరీరంలో ఉన్నంత సేపు వరకు వాళ్ళకు ఏమీ కూడా కనపడలే ఎందుకంటే దుస్తుడు కూడా ఆత్మని దేవుడు కూడా ఆత్మని కానీ దుస్తుడు ఆత్మలో ఆ దుష్టాత్మ ఉన్నంత సేపు ఒక ఆత్మలో ఉన్నంత వరకు ఆదమ్మ అవ్వకి కనపడలేరు వాళ్ళు ఎట్లా గ్రహించగలిగినారంట వాళ్ళు ఎట్లా చూడగలిగినారంటే ఆ అవ్వ ఎప్పుడైతే సర్పము రూపం అది వచ్చిందో అప్పుడు ఆ సర్పరూపాన్ని ఆ అవ్వ చూసింది కాబట్టి ఆ అగ్ని అతిక్రమం చేయగలిగిందాము టెంప్టేషన్ వల్ల సో ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు తెలిసిందే కానీ ఇక్కడ వర్డ్ ఏంటంటే దేవుడు యొక్క జీవాత్మ ఆదంలో ఉంది ఆయన అంత దేవుని దేవుని స్థుతించడము ఆరాధించడము యానిమల్స్ కి నేంచి పెట్టడము ప్రతి వాటికి ఆ దేవుడు అధికారం ఇచ్చి ఆయన నడిపించడము ఇవన్నీ అంటే దేవుని యొక్క ఆత్మచితని సమస్తం ఆయన మూలంగానే కలిగింది అని ఇంక ఇక్కడ ఏమంటుందంటే ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది అంటే ఆయనలో జీవం ఉండే నువ్వు ఆయనలో జీవం అంటే ఇప్పుడు మనం ఉన్నాం మనకి దేవుడు ఏం చేసిండు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇచ్చింది కదా మనము బ్రీతింగ్ తీసుకుంటామో బ్రీత్ అవుట్ చేస్తాము సో ఎప్పుడైతే నువ్వు బ్రీత్ అవుట్ చేస్తావో ఎప్పుడైతే నువ్వు బ్రీతింగ్ చేస్తావో నువ్వు ఎప్పుడైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నావో అదే జీవము ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు బైబుల్ తెరిసి దేవుని యొక్క వాక్యలు ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో ఆ అది ధ్యానించడమే నీలో జీవం కలుగుతుంది నువ్వు ఎప్పుడైతే శ్వాస లోపలికి తీర్చుకుంటున్నావో బ్రీతింగ్ ఎప్పుడైతే ఇన్సైడ్ నువ్వు తీసుకుంటున్నావో దేవుని యొక్క ఆహారం నువ్వు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నాటబడినట్లే ఎప్పుడైతే నువ్వు శ్వాస బయటికి వదులుతున్నావో బ్రీత్ అవుట్ నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో అప్పుడు దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నది అనేకులకు నువ్వు అంటే వెరజల్లుతున్నావు దేవుని యొక్క వాక్యము శ్వాసనలాగా అనేకులకు పంచుతున్నావు అందుకే దేవుడు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ రెండు పెట్టినడు ఆయన శ్వాసలో ఆయన జీవంలో ఆయన జీవాత్మ అన్నప్పుడు ఆ జీవం తెలియజేయబడుతుంది కదా ఆయన మనకు ఆత్మ ఇచ్చింది ఎందుకనంటే ఆయన ఎప్పుడైతే మనకు బ్రీతింగ్ పోసిందో ఆ బ్రీతింగ్ ఎప్పుడైతే మనం వాక్యం ధ్యానిస్తున్నామో ఈ వాక్యంలో ఉన్న జీవమే ఈ వాక్యమే మనకు జీవింపజేస్తుంది కదా మనకు దేవుడు చూడని ఈ వర్డ్ల ఎక్కడ చూడని మంచి చెడు ఉంటది కదా అపోజిట్స్ ప్రతి దానికి టూ ఏ ఉంటాయి అట్లను దేవుడు శరీరం ఇచ్చుడు ఆత్మని ఇచ్చుడు ఈ శరీరము పాపపూర్వకమైనది కాబట్టి ఆయన మనలో ఉండలేడు కాబట్టి అంతవరకు మనం మైమ శరీరంగా మార్చబడాలి అనంటే ఆయన ఇచ్చే జీవమైన ఆహారం మనం తీసుకోవాలా ఎట్లా ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనకు రావాలి అంటే ఇప్పుడు మనకున్న శ్వాస మనం పీల్చుకుంటున్నాము బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మనం చేస్తున్నాము మంచిదే ఎందుకంటే ఆ నేచర్ విధంగా చూసుకుంటే మాత్రం మనకు జీవము ఉంది అనేకులకి మనం కనబడుతున్నాము చేస్తున్నాము శరీరకరంగా చూసుకుంటున్నారు కానీ మన ఆత్మలు కూడా మనం చూసుకోవాలా మన ఆత్మలు కూడా ఆయన శరీరము ఆత్మ రెండు ఇచ్చినాడు కదా ఆత్మ ఉంది ఇంకా మనకు మైండ్ కూడా దేవుడు సో మనం ఎట్లా గ్రహించాలంటే ఆయన ఇచ్చిన ఆ యొక్క జీవాత్మ ఎప్పుడైతే మనం ఊపిరి తీసుకుంటున్నామో ఒక్కొక్క సోఫ్ సెకండ్ సెకండ్స్ లో మనం చూసుకుంటే యోగు గ్రంథంలో కూడా థర్డ్ చాప్టర్ లో చూసుకుంటే యోగు ఆయన మరణాన్ని అంటే ఆయనే ఆయనేదాన్ని క్షిపించుకుంటాడు అనమాట ఆయనేది ఎందుకు నేను పుట్టిన ప్రభా నన్ను అప్పుడే చంపేసుంటే బాగుంటుండే కదా ప్రభాని యోగు క్షణం క్షణంలా దేవుని ఎట్లా అడుగుతున్నాడంటే నన్ను తీసుకెళ్ళిపోతే బాగుంటుండే కదా ప్రభా తల్లి గర్భంలో నేను ఋతుంపక్క ముడిపోయి నన్ను చంపేసినా బాగుంటుండే కదా ప్రభాని ఆయన దినము ఆయన చెప్పించుకున్నాడు అందులో ఉంటది ఓబో థర్డ్ చాప్టర్ లో చదివితే మనకు అర్థమవుతుంది సో ఆయన జీవం ఎందుకు బ్రతికించడానికి అయితే ఆ ఆ జీవము ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో అందుకే నువ్వు శ్వాస తీసుకుంటున్నావు నువ్వు శ్వాస తీసుకుంటున్నట్టే దేవుని యొక్క వాక్యం మనము దినదినము వింటున్నాము దినదినం చదువుతున్నాము ఆయనలో మనం జీవించగలుగుతున్నాము ఎప్పుడైతే ఈ జీవము మనము ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తున్నామో ఆ బ్రీత్ అవుట్ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో నీ నుంచి ఎవ్రీడే అది బయటికి వెళ్తుంది కదా మనం ఎవ్రీడే మార్నింగ్ అండ్ డే అండ్ నైట్స్ అంటే ట్వంటీ అవర్స్ మనం బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం అంటే అక్కడే మనం గ్రహించాలా నువ్వు ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తున్నావు నీ వాక్యం నీలో ఉన్న వాక్యం అనేకులకు వెళ్ళిపోవాలా బయలుదేరాల్సిందే వాళ్ళు వెలిగింపబడాల్సిందే అని దేవుడు చెప్తున్నాడు ఇంకొకటి అంటే శరీరకరంగా ఆత్మగా రెండు విధాలుగా మనం చూసుకుంటున్నాం కాబట్టి ఆయన ఇచ్చిన జీవంలో మనము తింటున్నాము బ్రతుకుతున్నాం జీవించగలుగుతున్నాము శరీరకరంగా ఆత్మలు అయితే చూసుకుంటే మాత్రము ఆయన ఇచ్చే ప్రతిదీ జీవ ఆహారము నేనే అని కదా నా యుద్ధ వచ్చిన వాడు ఏ మతం ఆకలి గుండడు దప్పిగుండడు చెప్తాడు కదా యోహన్ శాత సిక్స్త్ చాప్టర్ లో థర్టీ ఫైవ్ కదా ఆయన అంటాడు నేనే జీవ ఆహారము సో జీవ ఆహారము ఏసుప్రభే ఆయనలోనే ఉంది అందుకే నువ్వు ఇంత కలము ఎవ్రీడే మనం ఫ్రెష్ గా బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ తీసుకుంటాం బ్రీతింగ్ తీసుకుంటాం బ్రీత్ అవుట్ తీసుకుంటాం ఎవ్రీడే కదా అందుకే మార్నింగ్ లేసి అందరూ ఏం చేస్తారు వాకింగ్ కానీ బయటికి వెళ్తారు ఎక్సర్సైజ్లు చేస్తుంటారు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి ఎందుకనంటే ఈ జీవము ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఇన్సెడ్ మనం పోతుందో మనలో ఉన్న ప్రతి పాపము మనలో ఉన్న ఏమైన క్రియలు మనలో ఉన్న ఏదైనా ఆయకరమైతే ఏదైతుందో అది వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే బ్రీత్ అవుట్ బ్రీతింగ్ మనం తీసుకుంటున్నాము కాబట్టి ఆ జీవము దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నాటబడుతుంది కాబట్టి మనలో ఉన్న ప్రతిదీ ఏదైతే ఆచకారం ఉందో అది వెళ్ళిపోతుంది బ్రీత్ అవుట్ చేసినా కూడా వెళ్ళిపోతుంది అవును ప్రభా ఈ రోజు వాక్యం నేను ఇది ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చు ప్రభా అంటే దేవ మేము వెలుగులో ఉన్నాం కానీ ఇంకా మేము చీకట్లో నడుస్తున్నాం నాలుగో ధ్యానంలో చెప్పబడుతుంది వాక్యము సో దేవుని యొక్క వెలుగు మనలో ఉన్నంత వరకు బ్రీతింగ్ చేస్తా ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనము తీసుకుంటా ఉంటాము ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తామో మనలో ఉన్న చెడతనం వెళ్ళిపోతుంది ఇంకా మనలో మంచితనం ఉన్నాక దేవుని యొక్క మంచితనం మనకు రావడం వల్ల అనేకులకు మనము దేవుని యొక్క శువత ప్రకటన చేయగలుగుతున్నాం ఎందుకంటే దేవుడు శిల్వ మరణం మీద ఉన్నప్పుడు ఆయన సిల్వ మరణం పైన ఉన్నప్పుడు ఆయన మంచితనాన్ని ఈ లోకంలో వదిలేసిపోయినాడు ఆయన ఆయన మంచితనము ఆయన గుణగణలన్నీ ఈ లోకంలో వదిలేసిపోయినాడు యేసుప్రభు ఆయన సేవ జీవితంలో చూసుకున్న ఆయన గుణగణలన్నీ ఇక్కడ వదిలేసిపోయినాడు ఆయన మంచితనము అందుకే ఆయన సిల్వ మరణకి మనం వాల్యూ ఇవ్వాలా ఆయన ఎట్లా మనకు వాల్యూ వచ్చింది శిల్వ మరణ కదా ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు మనకున్న ప్రతిదీ ఆయన భుజముల పైన అంటే ఇది ఆల్మోస్ట్ దేవునికి ఫ్యూచర్ లా ఇవన్నీ జరుగుతాయి అని దేవుడు ముందే గ్రహించినాడు కాబట్టి ఆ జీవాత్మ అనేది మనకు పెట్టినాడు అని తెలియజేయబడుతుంది ఇక్కడ ఇంకోటి ఏమంటుందంటే ఆ వెలుగు చీకటి ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను చూడండి దేవుని యొక్క వెలుగు మనలో ఉంది దేవుని యొక్క వెలుగు మనకి ఇచ్చినడు కానీ అది గ్రహించిన మాత్రమే ఆ వెలుగుని చూడగలుగుతారు దేవుని యొక్క వెలుగుని ఆయన వెంబడించగలుగుతాడు అయనే ఒక మంచితనము ఈ లోకంలో వదిలేసిపోయినాడు కదా ఆయన అంటారు కదా ధ్యానము సమస్తము ఆయన మూలంగా కలిగింది ఎందుకంటే ఆయన ఏం అంటాడు సెకండ్ చాప్టర్ లో ఆ ఏహోవా ఏహోవా అంటే ఇక్కడ మనకు ప్రావర్బ్ సెకండ్ చాప్టర్ సిక్స్త్ వర్స్ లో మనకి ఏమన్నా అంటే ఆయన నోటి నుండి వచ్చింది జ్ఞానం అని అంటాడు ఏవో వాయే జ్ఞానము ఇచ్చేవాడు తెలివి వివేచన ఆయనే నోటి నుండి వచ్చిన మరి తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చిన అంటే దేవుడు ఈ లోకంలో పుట్టినాక ఆయన సమస్తము ఎప్పుడో తెలుసు తరతరాల వరకు నేను సిల్వ పొందాలా నా తండ్రి ఈ లోకానికి పంపిస్తున్నాడని ఏచు ప్రభు ఎప్పుడో గ్రహించినాడు కాబట్టి అవన్నీ ఆయనే చేయగలిగినాడు ఎట్లా అంటే ఆయనే కోసం ఆయనను బోధించుకోవడం ఏసుప్రభు కదా ఆయన రాకడం కోసం అనేసి వార్త ప్రకటన చేయడము ద ఫస్ట్ కమింగ్ వచ్చేటప్పుడు కూడా ఆ వీళ్ళంతా ఎదురు చూసినాడు కానీ లాస్ట్ కి ఆ ఎయిట్ మెంబెర్స్ చూస్తారు కదా ఫస్ట్ కి ఫస్ట్ టైం ఆయన ఆ మంచి కుమారుడుగా పుట్టినాడు ఇప్పుడు సెకండ్ టైం ఆయన రాబోతున్నాడు ఈ లోకం మీదికి మరి జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన తిరిగి లోకానికి రాబోతున్నాడు అని తెలియజేయబోతుంది ఇంకోటి ఏంటంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుకున్నది కానీ చీకటి దానికి గ్రహంపకూడను దేవుని యొక్క వెలుగు ఉన్నంత వరకు మనం గ్రయిస్తున్నాం ఆయన ఏమంటునండి చీకటి దాన్ని గ్రయింపకుండా ఆ వెలుగు ఉంది ఆ చాలా మంది ఏమనుకుంటున్నంటే వెలుగు ఉంది కదా వెలుగులో మనం నడుస్తున్నాం కదా చేస్తున్నాం కదా ఆ వెలుగు వేరే ఈ వెలుగు వేరే ఆత్మకున్న వెలుగు వేరే శరీరానికి ఉన్న వెలుగు వేరే శరీరానికి ఉన్న వెలుగు ఎట్లా డే అండ్ నైట్స్ దినం కదా ఇంకా రాత్రి అయిపోయింది కదా పడుకోవచ్చు కదా అని అనుకుంటారు అదే ఆత్మకి ఎప్పుడు వెలుగు ఉండాలా ఆత్మకి చావనది లేదు కదా ఎందుకు లేదు అని చెప్పగలుగుతున్నామంటే దేవుని యొక్క జీవాత్మ మనలో ఉన్నంత వరకు మనకు చావనేది ఉండదు దేవుని యొక్క పరిశుద్ధత్వ మనలో ఉన్నంత వరకు మనకు చావనేది ఉండదు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దూరం వెళ్ళిపోతుందో అప్పుడు ఆత్మకి చావే కానీ ఆయన ఈ ఆత్మకి వెలుగు కావాలా ఆ చీకటి నుంచి బయటికి రావాలా ఆత్మ సో దేవుని కోసం తెలిసిన వాళ్ళంతా వెలిగింపబడుతున్నారు మంచిగానే ఉంది కానీ దేవుని యొక్క విడలే ఆయన్ని ధరించుకున్న వారే వాళ్ళంతా వెలుగులోనే ఉన్నారు ఎవరు సర్పముతేలు గుణగణాలు కలిగిన వాళ్ళు వాళ్ళంతా ఎట్లా అంటే చీకటిని ప్రేమించినారు కాబట్టి చీకటిలో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం అంటే వెలుగు ధరించుకున్న కానీ వెలుగుని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళు చీకటిలోనే ఉండగలుగుతున్నారు సరే ఈ గుణగణాలను వాళ్ళు ఎక్కువ ఉందంటే వాళ్ళ చూసుకుంటే వాళ్ళు అనుకుంటున్నా మేము వెలుగులోనే ఉన్నాం కదా మేము మంచితనంగానే ఉన్నాం కదా ప్రతిదీ మేము చేయగలుగుతున్నాం కదా అందరికీ హెల్పింగ్ చేస్తున్నాం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ క్రియలు అంతా ఎట్లున్నాయంటే చీకటిలోనే ఉన్నది వాళ్ళు దేవుని అనుకుంటున్నారు దేవుని యొక్క వెలుగు మేము ధరించుకున్నాం కదా దేవునిలో మేము ఉన్నాం కదా అని వాళ్ళు ఎట్లయితే అని అనుకుంటున్నారు కరెక్టే కానీ వాళ్ళ గుణగణలు క్రియలు అన్ని చూసుకుంటే చీకటి ఉంది కదా ఆ చేసే పనులు చాలా ఘోరమైన పనులు అందుకే అని అంటున్నారు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి ధనాన్ని దేవుని యోధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేడు ఆయన పేరు యోహాను సో ఈ యోహాను మనకి ఇక్కడ అంటే ఆల్మోస్ట్ దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లా మలాకి గ్రంథంలో ఉంటది మలాకి గ్రంథంలో ఆ థర్డ్ చాప్టర్ మనకి థర్డ్ చాప్టర్ యోహాను ఆ దేవుని కోసం చెప్తాడన్నమాట మలాకి థర్డ్ చాప్టర్ మనకి వన్ టు ఫైవ్ వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే దేవుడు కంటే ముందు అంటే దేవుడు పుట్టబోయే ముందు ఆ సైలెంట్ పీరియడ్ ఉంది కదా ఆ సైలెంట్ పీరియడ్ బిఫోర్ యోహాన్ ఉన్నాడు యోహాన్ ఏం చేసిండే దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసిండు దేవుని యొక్క మార్గం సరళం చేసిండు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు మన కొరకు రాను ఉన్నాడు ఆయన మార్గం సరళం చేయాలంటే ఇవి ఎక్కడెక్కడ మనం చూస్తామంటే ఆ గ్రంథము సారీ మల్లాకి థర్డ్ చాప్టర్ వన్ టు ఫైవ్ లో చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే విట్నెస్ ఎవరు యోహానే యోహానే సాక్ష్యం ఇస్తున్నాడు ఏ ప్రభు వస్తున్నాడు జీవం వల్ల దిగుడు వస్తున్నాడు ఆయనే పరిశుద్ధుడు అని ఆయన తెలియజేయబడుతున్నాడు అనమాట అందుకే ఆది అందు వాక్యం ఉంది ఆ వాక్యమే ఈ లోకం మీదకి అని తెలియజేయబడుతుంది అయితే యోహాను ఎందుకు చెప్తున్నాడు అని ఒక మనుషుడు ఉన్నాడంట ఆ మనుషుడు ఏ చెప్పడే ఒక మనిషి ఈ లోకం రాబోతున్నాడు అంటే అది వేరు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఒక దేవుని యొద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు అని చెప్తున్నాడు అయితే ఆయన ఏమని చెప్తున్నాడు దేవుని యొద్ధ నుండే పంపబడిన ఒక మనుషుడు అని దేవుని యోధ నుంచి పంపబడిన ఒక మనుషుడు అంటే ఆ మనుషుడు ఏ సుప్రభి విట్నెస్ స్టోరీస్ నుండి బాప్తిజం ఇచ్చే యోహన్ చెప్ప సో ఇదే వర్డ్స్ మనం ఎక్కడ చూస్తామంటే ఐజిఎఫ్ ఆర్టీ లో కూడా మనం చూస్తున్నాం ఐజియా పోటీలో కూడా ఆయన మార్గాన్ని సరళం అని మన కొరకు రాబోతున్నాడు అని ఆ బాప్తిజం ఇచ్చే యోహను చెప్తాడన్నమాట సో ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగవ చరణంలో చూసుకుంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలికయి ఉండెను ఆ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి ధనాన్ని గాయింపకుండెను కదా ఈ లోకం ఎత్తుందంటే ఎక్కడ చూసిన అపవిత్రత అన్యాయము మోసము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది ఈ లోకంలో ఎక్కడ చూసినా వీళ్ళంతా ఎవరు అంటే దేవుని నమ్మిన బిడలే దేవుని నమ్మిన బిడలే దేవుడు అంటే అనేకులకు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు కరెక్టే కానీ వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళు గ్రహిస్తలేరు ఇవన్నీ వాళ్ళు గ్రహించకుండా వాళ్ళు ఏం వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే నేను బోధించాల్సింది నేను బోధిస్తా జస్ట్ నేమ్ కోసం వాళ్ళ ఆ ఏమంటారు గ్రోత్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా పలానా పాస్టర్ పలానా వీళ్ళంటే అబ్బా ఈ పాస్టర్ చాలా బాగా చెప్తారు అన్నట్టు నేను పాస్టర్స్ ని పాస్టర్ రాంచెస్ బ్లేమ్ చేసలే మన మంత్రం సేవకులమే కాకపోతే ఆయన ఏమని ఈ వాక్యం సాక్ష్యం కాబట్టి ఈ వాక్యంలానే దేవుడు కొద్దే చెప్తున్నారు ఏజ్ ప్రభు అంటున్నాడు ఇక్కడ మీరు వెలుగులో ఉంటున్నా మీలో ఉన్న చీకటితనాన్ని ఎప్పుడు దూరం చేసుకుంటారు అందుకే కదా ఏజ్ ప్రభు ఈ లోకానికి వచ్చినారు ఆ కాలంలో కూడా అంతే ఉంది ఆ కాలంలో కూడా ఈ పన్నెండు మంది శిష్యులు గ్రహించినారు అన్నట్టు అప్పటి నుంచి దేవుని యొక్క శుభ ప్రకటన చేయబడితేనే ఉంది అబ్రహాం నుంచి స్టార్ట్ చేస్తే అంటే ఆ దేవుడు ఏం చేసిన అంటే యోగు ఆ ఎప్పుడైతే అప్పటి నుంచి దేవుని కోసము యోగు గ్రహించినాడు మరి దేవుని ఆయన ఎట్లా తెలుసుకున్నాడు కానీ దేవుని అయితే ఆయన తెలుసుకున్నాడు పాటించడం ఎవరిథింగ్ చేయగలిగినాడు యోగు అయితే ఈ తండ్రి ధర్మశాస్త్రం లేదనేసే కదా దేవుడు మోష ద్వారా రాపించినాడు లోకానికి తెలియవాలా జీవం వల్ల దేవుడు ఉన్నాడని ఆదీ నుంచి అంతం వరకు యేసుప్రభు అల్పావమేగా ఆయననే కాబట్టి ఆయనే చెప్పుకోవాలా ఎందుకంటే ఈ లోకం పాపంలో పడిపోయింది ఆల్మోస్ట్ యేసుప్రభుకు తెలుసు వీళ్ళు పాపంలో పడతారు వీళ్ళు చేస్తారని ఫ్యూచర్ ఎవ్రీథింగ్ దేవుడు ముందే గ్రహించినాడు కాబట్టి ఈ లోకానికి రావాల్సి వచ్చింది యేసుప్రభు అందుకే కదా మన ప్రతి పాపం అనే బయట భరించినాడు మనకున్న ప్రతి పాపమే కానీ శాపమే కానీ మనకున్న రోగం లేకని కదా మన ఇరు మన హృదయంలో బాధ వేదన దుఃఖం ఇవంతా చీకటిలో మనం ఉన్నాం కాబట్టి ఈ చీకటిని తొలగించడానికి ఏజు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అందుకే ఆయన మార్గాన్ని సరళం చేయండి అని చెప్తున్నాడు కదా అందుకే వ్యూహం తోట చాప్టర్ చూడండి చాప్టర్ థర్టీ ఫైవ్ వచ్చడంలో చూసేయండి అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవ ఆహారము లేని నా యొక్క వచ్చేవాడు ఏ మాత్రం ఆకలిగునడు నా ఎందు విశ్వసించిన వాడు ఎల్లప్పుడూ దప్పిగునడు చూడండి ఎప్పుడైతే మనం దేవుణ్ణి నిజమైన రక్షకుడు ఈయనని మన ప్రతి పాపము ఈయన కడిగి మనల్ని నూతనంగా మార్చిన దేవుడు అంటే మనం నూతనంగా ఎట్లా మార్చబడుతున్నాం అంటే ఎవ్రీ మనం ఎట్లయితే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ తీసుకుంటున్నామో కదా ఈ రోజు మనం బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అంటే సెకండ్స్ నువ్వు గమనించండి ఆ సెకండ్స్ లో మనం ఇట్లా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ తీసుకుంటున్నాం అనంటే అది ఉత్తగమే కాదు దేవుని యొక్క వాక్యము చిన్నదే కానీ పెద్దదే కానీ అది మనకి ఏమి ఇస్తుంది జీవం ఇస్తుంది విశ్వాసం ఇస్తుంది ప్రేమని ఇస్తుంది కదా ఆయన మంచితనం అంటే ఈ లోకంలో వదిలేసి పోయిన ఆయన ప్రేమ ఆయనలో ఉన్న సహనము ఆయనలో ఉన్న ఓపిక ఆయన ఉన్న దీర్ఘశాంతము ఆయనలో ఉన్న మంచితనము సమాధానము శాంతి అంటే ఈ తొమ్మిది ఆత్మ కళలు ఇవన్నీ దేవుడు అంటే ఈ లోకంలో మన కొరకు వదిలేసిపోయినాడు ఆయన ఇచ్చిన మంచి ఫలము ఈ లోకంలో వదిలేసిపోయినాడు జీవం దేవుడు కాబట్టి ఆయన జీవాత్మ ఆయన జీవము ఆయనలో ఉన్న గుణగణలు అన్ని ఈ లోకంలో వదిలేసిపోయినాడు అందుకే ఆయన జ్ఞానము సమస్తం దగ్గర ఉంది జ్ఞానం ఆయన దగ్గరే ఉంది జ్ఞాన వివేకం ఆత్మ ఆయన దగ్గరే ఉంది కదా బలం దగ్గరే ఉంది శక్తి అయిన దగ్గరే ఉంది ఆలోచనలు అనే దగ్గర ఉంది ఒక మనిషికి తెలివి ఉందంటే చూడండి దేవుడు ఆవేలను క్రియేట్ చేసిండు ఒక మనిషికి ప్రతి ఒక్క ఆవల్ క్రియేట్ చేసిందంటే ఒక్కొక్క ఆవలికి ఎంతెంత జీవం ఉంది ఒక్కొక్క బోన్స్కి ఎంతెంత జీవం ఉంది చిన్నదే కానీ ఇప్పుడు చూడ్డానికి మన ఐస్ చిన్నగానే కనిపిస్తుంది దాని లోపల విజన్లు చూస్తే అది కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి ఐసే చూడ్డానికి కానీ ఆ ఐస్ కి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడు అది చూడ్డానికి చేతులే కానీ ఈ చేతులతో మనం ఎంత పని చేయగలుగుతున్నాము అంటే ఇదంతా జీవమే కదా అదేంటి అందుకే ఆయన అంటున్నాడు నేనే జీవము మరి ఈ జీవము మనము ఆయన ఆయన ఇచ్చిన జీవాన్ని మనం ఎవ్రీడే ధరించుకోవాలి అంటే ఫ్రెష్గా ఎవ్రీడే నూతనగా పరిశుద్ధాత్మ నీ ఊపిరి నువ్వు బ్రీతింగ్ చేస్తున్నావో నువ్వు బ్రీత్ అవుట్ చేస్తున్నావో ఇది నీ కూడా ఎవ్రీడే ఫ్రెష్ గానే ఉండాలా కదా మనం ఈ ఒక్కొక్క సెకండ్స్ లో చూసుకుంటే మన బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎంత ఫ్రెష్ గా మనం తీసుకుంటుంటామో అదే రీతిగా దేవుని యొక్క వాక్యం మనకి దినదినము దేవుని యొక్క పరిశుద్ధాత్మ కూడా మనం నూతనంగా పొందుకుంటూనే ఉండాలి అప్పుడే నీలో జీవము నీలో జీవం నిండినప్పుడే కదా నువ్వు అనేకులకు శువార్త ప్రకటించగలుగుతావు అంటే నువ్వు జీవం తీసుకోవాలి ఎవ్రీడే ఎవ్రీడే మనం ప్రాంతంలో ఉండాలా దేవుని యొక్క వాక్యంలో ఉండాలా అనేకులకు మనం ప్రకటన ఇచ్చాలంటే ఒక్కొక్క సెకండ్స్ నువ్వు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎట్లయితే అంతే రీతిగా ఆయన పెట్టినాడు ఆయన జీవం ఎందుకు ఇందుకోసం ఇచ్చును తెలియని వాళ్ళకు తెలియజేయడానికే చీకట్లు ఎవరైతే గ్ర నడుచుకుంటున్నారో తెలియజేయడానికే నీకు బ్రీతింగ్ ఇచ్చినాడు మళ్ళీ నీకు బ్రీత్ అవుట్ నువ్వు ఏదైతే దేవుని యొక్క జీవాహారం అయితే తీసుకుంటున్నావు దేవుని యొక్క వాక్యం ఏదైతే నీ హృదయంలోకి వెళ్ళిపోతుందో మనలో ఉన్న ఆయచకరము ఇవన్నీ తొలగించబడు తొలగిపోతున్నాయి ఉధిక స్నానం చేయగలుగుతున్నాము మంచితనంగా మనం జీవిస్తున్నాము అంటే దేవుని యొక్క మంచితనము మనకి ఇచ్చింది కాబట్టి ఆయనేలో ఉన్న సత్యం అనేకులకు బయలుపరచడానికే అనేకులకు చెప్పడానికే థౌట్ చేస్తున్నావు అని ఈ వాక్యం సెలవిస్తున్నావు అందుకే నాయందు విశ్వాసించుకోడు ఏమాత్రం డబ్బు కొనడు సో దేవుని ఎందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి నడుచుకుంటామో మనలో ఎలాంటి దప్పి అనేది ఉండదు మనకు దప్పి ఎలాంటిది ఉంటదంటే ఒక ఆత్మని రక్షణలోకి నడిపించాలి కదా కదా దేవుడు కూడా శిల్వ మరణం పోయేటప్పుడు ఆయన దాహం దాహం అని ఆయన ఆత్మల కొరకు దాహం కలిగిన దేవుడు చరిత్రకరంగా కాదు కానీ ఆ జనాలు తెలియాక ఆయన చేదు ర ఇచ్చింది కానీ ఆయన దాహం అంతా ఎట్లుందంటే అనేక ఆత్మల కోసము ఇంకా ఇంకా నేను బోధించాలి ప్రభావ సువాత అనేకులకు ప్రకటన చేయడానికి ఇంకా ఆయన ప్రేమ చూపించుకోవడానికి ఆయన ప్రేమ అనేకులకు ఇట్లా పంచి పెట్టినారంటే ఎంత శ్వాసమైన ప్రేమ ఆయన ఇచ్చిన ప్రేమ అంత జీవం కలిగినది అందుకే ఆయన శివ మీద పోయినప్పుడు ఆయనకి ఆత్మల కోసం చాలా దప్పి కలిగిన దేవుడు సో మనం కూడా దేవుని విశ్వాసం కలిగి నడుచుకుంటే మనకు లైఫ్ ఎంత వరకు ఉందో ఆ లైఫ్ చివరి వరకు మనము జీవిస్తే ఆ విశ్వాసం నుండి జీవించాలి స్థిరమైన మనుషులు కదా ఆయన కదా మన ఆత్మ ఎల్లప్పుడూ మెలుకువగానే ఉండాలి విశ్వాసంలో నిలకడగా ఉండగా పౌరుషం కలగల రూషం కలగల మనం చేసే ప్రతి కార్యంలో ప్రేమ ప్రేమతో చేయాలి ఈ కాలంలో ప్రేమ ఏడుంది దేవుడు ఈ లోకంలో మంచితనం ని వదిలేసిపోయినాడు ప్రేమను పట్టుకోగలిగినారా ఆయన సహనము ఆయన ఓపిక ఆయన దీర్ఘశాంతము ఆయన మంచితనము ఇవన్నీ మీరు ఎవరైనా కొంతమంది పట్టుకుంటున్నారు ఎవరైతే దేవుని యొక్క మంచితనాన్ని కొంతమంది పట్టుకుంటున్నారో వాళ్ళే లక్ష నలభై మందిలో ఉండగలుగుతున్నారు కదా ఆ టైంలో ట్వల్వ్ మెంబర్స్ డిసేపుల్స్ దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు గ్రహించినారు వాళ్ళంతా గ్రహించున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసుకొని చివరి వరకు దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు ఉండడానికి ఎంత ప్రాయసపడారు అంత అంత ప్రాయసపడారు ఇప్పటికీ వాళ్ళు సేవలు చేస్తున్నారు మన మధ్యలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మోకరించి మన దగ్గర దిగుతున్నారంటే వాళ్ళ ఆత్మ జీవం కలిగింది ఎందుకంటే జీవాత్మ వాళ్ళలో ఉంది యజప్రభు యొక్క ఆత్మ వాళ్ళలో ఉంది వాళ్ళు మనకు సహాయపడుతున్నారు దేవుడు వాళ్ళ ద్వారా మనకు సాయం చేపిస్తున్నారు అందుకే ఆయన అంటున్నాడు జీవాహారం నేనే నా యుద్ధకు వచ్చిన వాడు దప్పిగునడు కదా ఆయన అంటే కదా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కాబట్టి ప్రతిదీ ఆయన మూలంగానే కలిగింది సమస్తం ఆయన మూలంగా కలిగింది ఈ బ్రీతింగ్ ఈ బ్రీత్ అవుట్ కూడా ఎవ్రీథింగ్ ఆయన చేయడం వల్లనే వచ్చింది నేను నార్మల్ గా అనుకున్నా దివా నువ్వు అసలు ఆ ఆగిని తీసి నువ్వు ఒక పర్సన్ క్రియేట్ చేసినప్పుడు వా జీవాత్మను ఎట్లు ఆయనకి అసలు దానికి అర్థమేంది ప్రవా అని నేను అనుకున్నప్పుడు ఆయనకు భయపరిచింది ఈ రోజే నేను అనుకుంటున్నా అసలు ఈ వాక్యం ఎట్లా బోధించాలా ప్రభా నాకు ఇది అర్థం అవతలేదు ఎలా చెప్పాలా ప్రభాని నేను దేవుని అడిగినప్పుడు ఆయన నాకు ఈజీగా ఆన్సర్ చెప్పేస్తున్నాను ఆయన చెప్పిన ఆన్సర్ ఇదే నువ్వు ఎప్పుడైతే జీవము ఎప్పుడైతే ఎక్స్పెన్షన్ కాంట్రాక్షన్ తీసుకుంటున్నావో ఎప్పుడైతే నువ్వు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తున్నావో అదే అందులోనే జీవం ఆ జీవమే దేవుని యొక్క వాక్యం అని ఆయన చెప్తుంటుంటే వినడానికి నాకు సంతోషం కలిగింది అంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన వినగలిగిన దేవుడు చూడగలిగిన దేవుడు కాబట్టి ఆయననే స్వర్వము ఆయనే సమస్తము ఆయననే ఆయన మూలంగానే ఎవ్రీథింగ్ కలిగింది అందుకే ఆదము అవని క్రియేట్ చేసినాక దేవుడు జీవాత్మ అందుకే ఊపినడు ఆయనే ఎప్పుడైతే శ్వాస బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తారో అప్పుడు వాళ్ళకు గ్రైంప్ అనేది వచ్చింది వాళ్ళు తెలియజేయబడ్డది ఇది ఏసు ప్రభు నుంచి కలిగిందని అందుకే మేము దేవునితో మాట్లాడుతున్నామని వాళ్ళు తెలియజేయబడింది వాళ్ళు ఆజ్ఞాతం ఎట్లా చేయగలిగినారంటే ఎప్పుడైతే ఆ సర్పము ఆ ఉన్న దానికి కూడా ఆత్మలు ఉన్నంత వరకు దాన్ని చూడలేరు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని ఉన్నారు దేవుని యొక్క శరీరము దేవుని యొక్క జీవం కలిగిన వాళ్ళు దేవునిలో ఉండి వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు అంతవరకు ఎందుకంటే ఆ టైంలో దృష్టి వాళ్ళు కనిపించలే ఎప్పుడైతే రూపం ధరించుకున్న సైతాన్య ఆ సర్పం రూపం ఎప్పుడైతే ధరించుకున్నో వాళ్ళు చూడగలిగినారు అంతవరకు వాళ్ళు చూడలేరు అందుకే దేవుని యొక్క జీవం ఆ విధంగా ప్రకటన చేస్తుంది దేవుని యొక్క జీవము అందుకే ప్రతి శ్వాస మనం ఎవ్రీడే సెకండ్ సెకండ్ తో మనం ఎట్లా జీవం తీసుకుంటున్నామో అదే జీవము దేవుని నుంచి కలిగింది ఇది మనకు ఆత్మకి కావాల్సిన జీవము ఈ జీవ మనకు అందుకే ఆయన ఈ యోహన్ శోతల మనం చదివినప్పుడు అంటాడు నిత్య మనం పోవడానికే ఆయన ఆత్మని ఆయన ఇచ్చిన ప్రతిదీ జీవమైన ఆహారం ఏదైతే ఉందో మన కొరకు ఏదైతే మన కొరకు ఆయన దాచపట్టినాడో మనకొడు కానీ ఏదైతే ప్లాన్స్ చేయబడినడో అవన్నీ మనము ఎట్లాంటి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఇవన్నీ మనం బయపరుస్తుంటాడు కదా ఒక ఆవయం క్రియేట్ చేసిందంటే అందులో ఎంత జీవం పోసిందేవో అందుకే మనకి ఇంత స్వస్థత కదా అందుకే మనకు ఎన్ని ఎంత బాగలేకపోయినా ఏదైనా మన ప్రాణానికి ఏ హాని అనేది లేదు కదా ఈ విషయంలో చూసుకుంటే కూడా యోగు తర్చు చూసుకుంటే కూడా ఆయన సెకండ్ సెకండ్స్ ఆ మొత్తము ఆయన ఎందుకంటే ఆయనకు ఒకటేసారి అంత హఠాత్తుగా ఆ ప్రాబ్లమ్స్ కాబట్టి ఆయన ఆయన దానిని ఎంత తెలివితో వచ్చాడం దేవుడు ఇచ్చిన జ్ఞానము అంటే దేవుని యొక్క ఊపిరి ఆయనకి వివేచన కలగజేసింది యోగుకి దేవుడు ఇచ్చిన వివేచన కలిగజేసింది ఎందుకంటే అది కూడా జీవమే కదా ఇప్పుడు ఆయనే ఆయన మరణం కోసము ప్రభాను నన్ను పుట్టించడం మంచిదే కానీ నన్ను అప్పుడే తీసేసుకుంటూ కదా ప్రభా అంటే తల్లి గర్భంలో రూపింపక నుంచే యోబు ఇవన్నీ గ్రహిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎంత తెలివితో ఆయన క్షేపించుకున్నాడంటే యోబు కూడా ఆయన ఆయనే దేవుణ్ణి నోటి నుంచి దేవుని ఆయన ఏం కానీ యోబు ఆయన దినంలో చేపించుకున్నాడు మళ్ళీ తల్లి గర్భంలో ఆయనే పిండములై ఉండగా నేత్రములు అంటే ఆయన నేత్రములు విప్పడానికి బాధను మరుగు చేయబడిను అంటే ఆ దేవాణ్ణు ఎందుకు అంటే ముందే ఎందుకు మరుగు చేసిన ప్రోగా ముందే నాకు కదా అని అంటున్నాడు అంటే యోబు ఈ ఇది థర్డ్ చాప్టర్ లో చదువుతుంటే ఆయన చూపిస్తున్నాడు ఎట్లంటే ఆయన పుట్టికతో నుంచి ఆయన పుట్టినడు ఆయన పిల్లల్లాగా ఉన్నప్పుడు మాట్లాడినడు ఆయన యూత్ వచ్చే వరకు మాట్లాడినడు తర్వాత ఆయన ముసలో కూడా అవన్నీ మాట్లాడినాడు అంటే తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు కూడా దేవ నాకు చాగొచ్చిన బాగుంటున్నా అంకా ఆయన ఎట్లా చెప్పించుకున్నాడు ఆయనేది ఆయన అంటే అట్లా చెప్పించుకున్నాడు ఆ మళ్ళీ నేను మగపిల్లని పుట్టినాక ఆ రాత్రి నేను చనిపోయినా బాగుంటుంది అని అనుకున్నాడు అంటే ఆయన చావు కోసం ఎందుకు అంత తప్పన పడ్డాడంటే ఒక్కటేసారి హతాత్తుగా ఆయన మీద ఆ యొక్క కర్స్నెస్ అనేది వచ్చింది కాబట్టి ఆయన ఎంత బాధపడినారు ఆయన ఊపిరిలో అంత బాధ ఉంది ఆయన జీవము ఆయనకిచ్చిన జీవంలో అంటే ఆ బాధ ఎట్టి వచ్చిందంటే అది కూడా దేవుడి నుంచే వచ్చింది అంటే దేవుడు తెలియజేస్తున్నది యోబోకి ఊపిరిలో కూడా బాధ ఉంటది ఆ ఊపిరి అనే బాధ ఈ విధంగా సెకండ్ సెకండ్స్ లో ఈ యోగు థర్డ్ చాప్టర్ లో మీరు చదవని మీకు అర్థమవుతుంది సెకండ్ సెకండ్స్ లో ఆయన బాధను అట్లా ఈ గ్రంథంలో అది యోగులో యోగు అద్దయంగా ఆయన చూపించుకున్నాడు ఆయన తల్లి గర్భంలో నుంచి బయట కూడా ఆయన అనుకున్నాడు మరి ఆ దినంలో నేను చనిపోయి ఉన్నా బాగుంటాను చీకటి అంధకారంలో ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు నేను ఇంకా చనిపోలేదు ప్రభా ఇవన్నీ అని ఈవెన్ ఆయన తల్లి పాలు తాగినప్పుడు కూడా ప్రభా నేను తల్లి పాలు తాగినప్పుడైనా నా సోల్ని నువ్వు దూరం చేయొచ్చు కదా ప్రభావా అని కూడా అడుగుతాడు ఆయన ఇక్కడ మనకి యోగత చాప్టర్ లెవెన్త్ వచ్చిన ఆయన అది వేకు కన్ను రేపను చూడకుంటున్నట్లు గాక పుట్టక నెల చావా చావకపోతని గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడ విడవకపోతిన చూడండి ఆయన అంటున్నావు అవును ప్రభా నన్ను పుట్టించడం మంచిదే కానీ నేను తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడు నువ్వు నన్ను చంపేయొచ్చు కదా నా ప్రాణం తీసేసుకోవచ్చు కదా నా సోల్ని నువ్వు దూరం చేయొచ్చు కదా అని అంటున్నాడు ఎందుకనంటే ఇవన్నీ యోగం అంటున్నావు ఆ నేను చూడక మునిపోయి ఈ బాధలు నాకు నాకు ముందే తెలిసి ఉంటే బాగుంటుండే కదా ప్రభు అంటే ఆయన సెకండ్స్ సెకండ్స్ లా ఆయన జీవంని దేవుడు ఇచ్చిన జీవంని ఆయన ఎగ్జాస్ట్ చేసుకుంటున్నాడంటే తనది తనదే అని ఇక్కడ తెలియజేయబడుతుంది కదా అంటే ఆయన చూడు దేవుడు ఇచ్చిన దేవుని యొక్క శ్వాస ఆయన ఊపిరి వివేచన కలడి చేసి అంటే యోగు తెలివితోటి ఎట్లా తెలివితోటి ఆయన చేపించుకున్నాడు అంటే ఆయన దినం పాస్ట్ హెన్స్ట్రీ మాత్రమే అంటే యోబు ఏదైతే జరిగిపోయిందో అదనే అని క్షేపించుకున్నాడు కానీ ఫ్యూచర్ ఆయన క్షపించుకోలేడు యోబు ఎందుకంటే ఆయనకు అర్థమైపోతుంది నాకు ఇంత సమస్య వచ్చింది నాకు ఇంత బాధ వచ్చింది దీని ముందు అంటే మేలు వచ్చిన వారికి కీడు వస్తుంది కీడ వచ్చిన వాళ్ళకి మేలు వస్తుందని ఇది ఆయన్ని గ్రహించవచ్చు యోగు అందుకే యోగు ఏం చేస్తుందంటే ఆయన పాస్ట్స్ మాత్రమే ఆయన తిట్టుకున్నాడు ఆయన పాస్ట్స్ మాత్రం పా ఏదైతే జరిగిపోయిందో అదంతా ఆయన కానీ ఆయన ఫ్యూచర్ ని ఆయన ఎందుకంటే ఆయన ఒకటి గ్రహించాడు జీవం వల్ల దేవుడు నాకున్నాడు నా పక్ష్యా నాకు బ్లెస్ ప్రభావ ఊపిరి మేము కానీ మేము బ్రతుకుతున్నాం కానీ ప్రభా దీనికి సరైన అర్థం మాకు తెలియదు ప్రభా కానీ ఏసా ఈ రోజు నువ్వు బయలుపరిచిన విధానం బట్టి నీకు వందనాల్సండి దేవాయొక్క ప్రభా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ లో ఇంత అర్థం ఉందని మాకు తెలియదు ప్రభా సెకండ్స్ సెకండ్స్ లో మేము ఎట్లయితే ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నామో ప్రభా కేవలం అదే నీ కృప ద్వారానే ప్రభా దేవాన్ని నువ్వు ఇచ్చిన కృప ద్వారానే ఎందుకంటే ప్రభ నీ యొక్క పరిశుద్ధత్వ మాకు ఆధారం ఇస్తుంది కాబట్టి ప్రభా నీ యొక్క ఆధారమైన ఆత్మ మాకు ఇచ్చినావు కాబట్టే ప్రభా నీ యొక్క జీవాత్మ మాకు ఇచ్చిన కాబట్టి ప్రభా మేము జీవించగలుగుతున్న ప్రభా దివా ఈ యొక్క ఆహారం మేము తింటున్నాం కాబట్టి ప్రభా అనేకులకు మేము ప్రకటింప చేస్తున్న ప్రభా వాక్యాన్ని దివా అంతే జీవం మీరు కాబట్టి ప్రభా ఈ జీవం ప్రభా అనేకులకు మేము ప్రకటింపచండి ఎందుకంటే ప్రభా ఇది నీ వెలుగు నీ వెలుగులో మేము జీవించాలంటే ప్రభా మాలో ఉన్న ప్రతి మేము దూరం చేసుకోవాలంటే ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యం మేము ధరించుకోవాలి ప్రభా నీవే వాక్యం కాబట్టి ప్రభా నీవు మాలో ఉండాలంటే ప్రభా మాలో ఉన్న పాపం అనే క్రియల్ని దూరం చేయమని ప్రార్థిస్తుంటే నీ సందేహం మేము ఒప్పుకుంటాం ప్రభా మాలో ఇంకా ఏది ఆయుచకరం ఉందో మా నుంచి తీసి వండి ప్రభావ చూపించిన ప్రభా నీ సమయంలో ఒప్పుకొని వదిలేస్తాం తల్లి దేవాయప్ర ప్రభా అంత జీవ కలిగిన దిగుడో ప్రభా పాపాన్ని సహించిన వాడు కాదు ప్రభా నీవు దివ పాపం అంటే హాశయించుకున్న దిగుడో ప్రభా నీవు మేము కూడా అట్లా హాయించుకోవాలి ప్రభావ ప్రతి పాపం ఏదైతే ఉందో ప్రభా మాలో ప్రతి ఆయుష్కరం ఏదైతే ఉందో ప్రభా అది మేము హాయించుకోవాలా వాటి చూసినా మాకు విరక్త పుట్టాల ప్రభావ దేవా ఈవే మేము కళలు కూడా తప్పు చేయడానికి బిలదు ప్రభావ ఈవే మేము కళలు కూడా ఎలాంటి పాపం కూడా మేము చేయొద్దు ప్రభా కాబట్టి ప్రభా మేము కళలోనే కానీ ప్రభా జీవించే విధానంలోనే కాని ప్రభా ఎక్కడెక్కడ ప్రభా మేము మూసపోవద్దు ఏ ఎందులో కూడా ప్రభా మేం పాపంలో పడకుండా మాకు కాపాడమని ప్రార్థిస్తాం తండ్రి యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దాయించండి నీ యొక్క వివేచన చేత మాకు నడిపింపు దాచిందండి దేవాయ ప్రభా మాకు ఆలోచనలు ఇవ్వండి ప్రభావ దేవ మాకు మంచి నాలెడ్జ్ని ఇవ్వండి మంచి మనసుని ఇవ్వండి ప్రభా దివాన్ని నువ్వు మంచితనం నీ ప్రభా ఈ లోకంలో వదిలేసిపోయినావు ప్రభా ఆ యొక్క మంచితనం పట్టుకొని మేము నడుస్తాం ప్రభా దివాన్ని మంచితనం పట్టుకొని నడుస్తున్నాం కాబట్టి ప్రభా ఈ రోజు వరకు మాకు ప్రాణాలతో మేము బ్రతికితున్నాం ప్రభా కేవలం ప్రభా యొక్క కృప ద్వారానే నీ యొక్క మంచితనం ద్వారానే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభా మేము జీవించగలుగుతున్నాం ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి దేవాలయ ప్రభావ నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యము ప్రభా మేము అనుసరించిన నడుచుకులు ప్రభా ఏది మేము పోడు మేము వాటిని యూటిలైజ్ చేసుకోవాలి ప్రభు అనేకలకు మేము పంచి పెట్టాలా మేమే కాదు ప్రభావ అనేకలు వెలిగింపబడాలి ప్రభావ నీ బిడ్డలు ఎంత మంది ఉన్నారో ప్రభా వారిని అందరినీ మేము వెలిగించాలా ప్రభా మరి ప్రతి బిడ్డ నీ నీ మూలంగానే కలిగిన ప్రభా దేవాన్ని ప్రభావ ఏహో వైచ్యం ఏహో అని తీసుకోను ప్రభావ కాబట్టి ప్రభావ నీ నుంచి కలిగింది కాబట్టి ప్రభా ప్రతి వారికి నీ కొరకు మేము ప్రకటింపచ్చా ప్రభా మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాకండి దేవాయసు ప్రభా మరి ఇంకా ఎంత మంది అయితే ఉన్నారో రకరకాల విధములైన రోగ నిచిత ప్రభ ఎంత మంది పీడింపబడుతున్నారు ప్రభా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వని తాకి ముట్టి స్వస్థపరీక్షని వలన్ని యొక్క జీవం పోయండి ప్రభా వాళ్ళు కూడా ప్రభా సాక్షిని పంచుకోవాలి ప్రభా దేవాత నువ్వు ఈ లోకానికి రాబోతున్నావు అంటే ప్రభా యోహాను ఎట్లయితే సాక్ష్యంగా నిలబడ్డో ప్రభా మరి క్రీస్తు రాబోతున్నాడని ప్రభా మార్గం సరళం చేయమని ప్రభా తను నోటి నుంచి తను ఎట్లయితే ప్రణాస్ చేస్తున్నావు ప్రభా అదే రీతిగా ప్రభా ఎంత మంది ప్రభా అనారోగలతో బాధపడుతున్నారు ప్రభా మరి నీ యొక్క వాక్కు చెత్తనే ప్రభావ వారికి ప్రభా స్వస్థత కలగచ్చేయమని ప్రార్థ్యం తల్లి వాళ్ళ నీ యొక్క జీవం పోయింది ప్రభా దేవా ప్రభా ఊపిరి సెకండ్ సెకండ్స్ లో చూసుకుంటే ప్రభా అది ఎంత విలువైంది అని నువ్వు తెలియజేస్తున్నావు ప్రభా కానీ ప్రభా తెలియని ప్రజలు ప్రభా అన్యాయంగా ప్రభయ్య అపవిత్రత ఉండి ప్రభా వాళ్ళ చీకలు నశింప చేసుకుంటున్నావు ప్రభా అలాంటి బిడలి వారిని ఉంటే ప్రభావాన్ని కాపాడండి యవనస్ చుట్టూ ప్రభావిత అగ్ని కవచంలో వేసి పెట్టండి ప్రతి యవనశలో కూడా ప్రభా నీ వైజీవం గల దేవుడు నీ ప్రేమ వాళ్ళకి తెలియచేయండి ప్రభా కానీ ఏసే వాళ్ళ పాపంలో పడదు ప్రభా ఈ లోకము పాపపూర్వకమైనది ప్రభా ఈ లోకము ఈ పాపము యవనసులు ఎవ్వరు కూడా పడద్దు తండ్రి ప్రతి యవనసులు కూడా ప్రభా నీ యొక్క కాపుదలను అనుగ్రహించిన ప్రభావ నీ యొక్క కవచము వేయండి ప్రభావ వారి చుట్టూ వారిని రక్షించుకునే ప్రతి ఒక్క యవనసులు ప్రభా లోబడి జీవించాల ప్రభా దేవాయ ప్రభా ఈ యవనసులు ప్రభావ ఎక్కడ చూసినా కానీ ప్రభావ మోసపోతున్నది ఈ యొక్క దృష్టి చేత వాళ్ళు అంత బాంఛలాగా అయిపోతున్నాయి ప్రభావ కాబట్టి ప్రభా ఆ యొక్క బానిసత్వం నుంచి వాళ్ళని బిడ్డదల దాయించండి ప్రతి యొక్క యవనసులు బిడ్డకు మీరు కాపుదలగా ఉండాలి ప్రభావ ప్రతి బిడ్డలకు ప్రభా చిన్న నర్సరీ నుంచి ప్రభా డిగ్రీ స్టూడెంట్స్ వరకు కూడా ప్రభా వరకు తోడయుం నడిపించని ప్రభావ వాళ్ళ చదువులో మీరు తోడయుం నడిపించని ప్రభా ప్రతి బిడ్డ మీరు కాపాడండి రక్షించండి ప్రభా ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభావ ప్రతి ఆత్మని కాపాడండి దేవాణి సేవకులు ఎవరైతే ఉన్నారో ప్రభా వారికి కూడా నీ కురుపులో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు వెలిగిన ప్రతి మార్గంలో సరళం చేయని ప్రభా వాళ్ళు అడుగు ప్రతి స్థలంలో ప్రతి చీకటి చీకటి పారిపోవాల్సిందే ప్రభా వాళ్ళకి నీ యొక్క గిఫ్ట్స్ అనుగ్రహించండి నీ యొక్క మంచితనం వారికి అనుగ్రహించండి ప్రభావ వాళ్ళందరి కూడా ప్రభా నీ యొక్క మంచితనాన్ని పొందుకొని అనేకలకు నీ సత్యని ప్రకటింప చేసేలాగా వారికి నీ యొక్క శక్తి చేత నింపమని ప్రార్థం తల్లి ప్రతి యవనసులకు ప్రతి ఒక్క సేవకులు మీరు తోడని నడిపించడం ప్రభా యవనసులు కూడా ప్రభా నీ యొక్క బైబుల్ పట్టుకుని తువాత వాళ్ళు ప్రకటన చేయాలి ప్రభావ ఆ విధంగా తయారు చేయమని ప్రార్థించడం తండ్రి దేవాలయ ప్రతి వారిని కొరకులో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇంకా సేవకులు ప్రభావ ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభావ ఈ లక్ష మందిని ప్రభావ వారిని కాపాడండి ప్రభా వాళ్ళని రక్షించుకోమని ప్రార్థించడం తండ్రి వారి యొక్క దీతల్ని కాపుదలగా దయచేయడం ప్రభావ దేవాయ ప్రభావ గొప్ప జనాన్ని కూడా మీరు కాపాడండి ప్రభావ వాళ్ళని కూడా రక్షణ నడిపించుకుని ప్రభా దేవా ప్రతి బిడన్ కూడా ప్రభావ పేరు పేరం దీవించండి ఆశించే తెన్నిపండి దేవాత ప్రభావ అనేకలు సేవకులుగా తయారయ్యేటకు సాయపడమని ప్రార్థిస్తాం మనని అక్కడికి ప్రతి బిడన్ సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది తండ్రి ఆమెన్ ప్రేస్ ఇంద్రక ప్రైజ్ కొడతాం సిస్టర్ ప్రైజ్ కొడతాం ప్రైజ్లర్తిక సిస్టర్ ఇంద్రక ప్రైజ్ కొడతాం ప్రైజ్లర్ డాక్టర్ ప్రైజ్లర్ దేవి సిస్టర్ ప్రైజ్ సిస్టర్ అందరికి अदरకు సిస్టర్ కి ప్రైజ్ ఇస్లడ్ మా ప్రైజ్లర్ అండి సిస్టర్ ప్రైజ్లర్